ఇంకా ఏడు శ్లోకాలు ఉన్నాయని చెప్పుకున్నావు చెప్పుకుంటే వంద పూర్తి అవుతాయని అనుకున్నాము అందువల్ల దాని గురించి చెప్పుకుంటున్నావు ఎందుకంటే ఆ తొంభై మూడు పూర్తయింది ఆత్మ విశ్రాంతి తృప్తి అయిన నిరాశ అయిన గతార్క అనుభవయ్యే తద్గతం కష కచ్చతే ఈ ఆత్మవిశ్రాంతి పొంది మనస్సు అనుభవం పొందడంలో ఆ పొందినటువంటి స్థితిలో నిరాశతో ఉండి ఆస్తులేనప్పుడు ఆంతర్యం నుండి అనుభవం పొందుతున్నప్పుడు దాని గురించి ఎవరికి ఎలా చెప్పాలి అని ఒక ప్రశ్న వేసుకుంటున్నారు అంటే అది ఒక అవాంగ్ మానస గోచరమైనటువంటి అనుభూతి అదనమాట సుప్తోసి చ స్వప్నే పిషితో నాగరేపి నాగర్తి ధీర సృప్త పదే పదే ఈ తృప్తుడైనటువంటి ధీరుడైనటువంటి వాని యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే సుప్తోసి సుప్తుడైనప్పటికీ నుషుప్తవు నిద్ర ఎందు నిద్ర నిద్ర నిద్రలో ఉండడు చె స్వప్న ఏపీ నవప్నపి చైతోఅనపి చైతోఅ నచ నిద్రపోతున్నప్పటికీ కలలో ఉన్నాడు జాగరేపి నాగర్తి మెలకులో ఉండి మెలకులో ఉండడు అంటే ఇక్కడ అర్థం ఏమిటి ఈ మూడు చైతన్య స్థితుల్ని అధిగమించాడు అని ఈ మూడు చైతన్య స్థితుల్ని అధిగమించినటువంటి ఒక స్థితిలో ఈ మూడు చైతన్యస్థితుల్ని ఓంకారానికి ప్రతీకరిగా తీసుకుంటే ఎవరికే ఓంకారం యొక్క లేదా ప్రణవం యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటారో ఆ ఓంకారం యొక్క మౌలికమైనటువంటి సూత్రాన్ని తీసుకుంటారో దాన్ని అతడు అనుభవించాను చెప్తున్నాడు నిశ్చింత సేంద్రియ సహంకారో నహంకృతి సహ చింత ఎవరైతే ఎరుప కలిగిన వాడై ఉంటాడో అతడు చింతో కలిగినప్పటికీ నిశ్చింత నిశ్చింతతోనే ఉంటాడు సేంద్రియ ఇంద్రియములతో కూడుకుని ఉన్నప్పటికీ నిరీంద్రియ ఇంద్రియములు లేకుండా ఉంటాడు ఇక్కడ ఇంద్రియ శబ్దానికి మనం కేవలం ఈ జ్ఞానేంద్రియ ఇక్కడ మేంద్రియాలని అర్థం చెబుతున్నారు శక్తి అనే అర్థం కూడా చెప్పచ్చు శక్తితో కూడి కూడా శక్తి కాకుండా ఉండేవాడు అని అలాగే సబుద్ధిరీ నిర్బుద్ధి బుద్ధితో కూడుకున్నట్టు కనిపించినప్పటికీ బుద్ధి లేకుండా బుద్ధి లేకుండా ఉన్న ఉండ ఉండగలిగేవాడు అదే విధంగా సహంకారో రహంకృతి అహంకారంతో ఉండి కూడా అహంకారం లేకుండా ఉండగలిగినవాడు ఇక్కడ బుద్ధి అనేటువంటి దాన్ని మళ్ళీ అమ్మ అమ్మ చెప్పిన దాన్ని బుద్ధి అంటే గుణములు అని అమ్మ చెప్పారు అని తర్వాత కుక్కకు కూడా బుద్ధి ఉంటుంది అంటుందమ్మా కదా రెండు రోజుల బుద్ధి అనేది ఉంటుంది అని అక్కడ అర్థం చేసుకోదు ఇక్కడ చేసుకోవాల్సిన అర్థం వేరు జ్ఞహ స చింతోపి నిశ్చింత ఎవరైతే జ్ఞహ ఎరుక అయి ఉంటాడో ఈ జ్ఞా శబ్దానికి చాలా విశేషమైన అర్థం ఉంది ఇక్కడ వీళ్ళు కేవలం తెలిసిన వాడు మాత్రమే జ్ఞాని అని జ్ఞహ అనేది పురుషునికి పర్యాయ పదం సాంఖ్య రచనలో ఎవరైతే అనే ఆ యొక్క తత్వాన్ని తెలుసుకుని ఉంటాడో అతడు ముక్తి పొందడు అని సూత్రం పొందడు అలా ముక్తి ముక్తి పొందాల్సిన పని లేదు అంటే ముక్తితో అవసరం లేదు అని అది అర్థం ముక్కి పొందలో అవసరం ఉంటే పొందే పొందడం ఉంటుంది అవసరమే లేదుగా ఆ రకమైన స్థితికి చేరుకుంటాడు అని జ్ఞా అనే శబ్దానికి అర్థంలో వాడుతారు ప్రత్యేకంగా సాంఖ్య దర్శనలో ఇక్కడ కేవలం జ్ఞానార్థంలో వాడుతున్నారు ఎవరైతే అది కదా పురుషుడికమ్మా పురుషుడి కంటే పురుషుడి స్థానం పురుషుడు ఇరవై ఐదో తత్వం చెప్తారు దాటిన తత్వం పురుషుడు సాక్షి అని వాడుతున్నాం ఇక్కడ సాక్షి వాడుతారు ఇది వేదాంత సాంప్రదాయం వేదాంత సాంప్రదాయంలో సాక్షి సచింత నిశ్చింత ఎందువరే ఇక్కడ పనకు సాక్షి అనడంతో చూసేవాడు చూడబడేవి రెండు ఉంటాయి అవునా అక్కడ వేదాంతం ఆ ద్వైతానే ఆధారంగా చేసుకు అభివృద్ధి పొందిన సిద్ధాంతం సాంఖ్యం అలా కాదు సాంఖ్యం అఖండం అవిభక్తం అవిభాజ్యం అందులో రెండులేవు మరి అక్కడ ఎట్లా అప్పుడు పురుషుడు అంటే అక్కడ పురుషుడు స్త్రీ రెండు కలిసి కదులుతుంటే చదువు స్త్రీ కదలకపోతే పురుషుడు అక్కడైనా మరి రెండు ఉన్నాయి అన్నయ్య యొక్క స్థితిలోనే రెండు ఉన్నట్టుగా చెప్తున్నారు అంతే శక్తి ఐక్య రూపిణి అన్నారు దీనికి సరిపోతుంది అక్కడ రెండు కలిపి కాన్సెప్ట్ అదే ఐక్య రూపిణి అదే అన్నిటికీ మూలము సాంఖ్యం అమ్మ అంతేగా మీరు సాంఖ్య దర్శనం నేర్చుకోకపోతే ఏ దర్శనము నేర్చుకోవాలి అదే అదే రండి ఈ వేదాంత దర్శనం చదివి ఉపయోగం లేదు సాంఖ్యం నేర్చుకోవాలి ఫండమెంటల్ గా ఎందువల్ల సృష్టిలో మొట్టమొదటి వాటిలో సాంఖ్యం చెప్పబడింది జ్ఞానులకి జ్ఞాన మార్గం కాబట్టి సాజ్ఞ చింతోపి నిశ్చింతైతే జ్ఞాని అయి ఉంటాడు తెలుసుకుని ఉంటాడు అతనికి చింతోపి నిశ్చింత సేంద్రియోపి నిరేంద్రియ అతడు ఇంద్రియములతో కూడుకున్నప్పటికీ కూడా ఇంద్రియములు లేనట్టుగానే ఉంటాడు సబుద్ధితో కూడుకున్నప్పటికీ బుద్ధి లేనట్టుగానే ఉంటాడు సహంకారోతి నీ నుఃఖిక్త నగవాన్ నోక్షుః ంచుఖీ నచనా దుఃఖీ అతడు సుఖముడు సుఖం పొందేవాడు కాదు దుఃఖము లేదు విరక్తి అయిన వాడు లేదు సంగము కలిగిన వాడు లేడు నోక్షు నముక్తో ముముక్షువు కాదు ముముక్షువు కానివాడు కాదు కించిన్న నకించన అతనికి ఉన్నవాడు కాదు లేనివాడు కాదు కాబట్టి ఈ రకమైనటువంటి స్థితిని అనుభవించడం జరుగుతూ వస్తుందమ్మా విక్షేపే సమాధౌన్ విక్షేపేపీ విక్షిప్త సమాధౌ నే నడో ధన్య పాండిత్యేపి ఇకడా విక్షేపము అని చెప్పేసి వ్యాప్తి పొందినప్పటికీ వ్యాప్తి పొందని వాడే సమాధు నా సమాధిమాన్ సమాధి పొందినప్పటికీ సమాధి పొందని వాడి కింద జాడ్జేపీ నడో జడుగా కనిపిస్తున్నప్పటికీ జడు జడి లేనివాడు వినిపిస్తుందమ్మా వినిపిస్తుంది జాడ్జేపీ నడో అక్కడ జాడ్యం అంటే రోగం అని చెప్పకూడదు అక్కడ జడమ యొక్క లక్షణము జాడ్యం అని చెప్పాలి జడుగా కనిపించినా జడు కాదు పాండ పాండి చేపడిత పండితుడు కాకపోయినప్పటికీ కూడా పండితుడు పండితుడు అయినప్పటికీ కూడా పండితుడు కానట్టుగా కనపడతాడు ఇక్కడ ఈ సిబి అమ్మ అనేక సార్లు తను చూపించారు ఈ కాన్సెప్ట్ కంభ ఏడోది విక్షుప్తే సమాధ నన్ జాడ్యేపి పాండిత్యే పండిత అమ్మ ఆరో సంవత్సరం దగ్గర నుంచి పదమూడో సంవత్సరం లోపు అనేక సార్లు ఈ లక్షణాలు నాలుగింటి చూపించారు మనం చూసినట్లయితే అన్నం లేకపోయినా కూడా ఎంత కడకడలాడుతున్నా మొహం తుషారా అంటారు అలాగే అమ్మ ఏమి పనిచేసినట్టుగా బద్దకంగా కూర్చున్నప్పటికీ కూడా మొత్తం అంతా పరిపాలన చేసుకుంటూనే ఉంటుంది పాండు చేపండిత అందుకే అమ్మ అంటే కేవలం మంచు నవారతి మీద కూర్చునేటువంటి నాలుగు వాళ్ళ మంచుకునే అమ్మ కాదు అంటారు ఆవిడ అక్కడ ఉద్దేశం ఏంటంటే అది ఉద్దేశం ఈ స్థితులన్నీ కూడా తాను కలిగి ఉండి కూడా కలిగనట్టు కలగనట్టుగా ఉంటాయి అని చెప్పడం ముతవ్య నిర్వృతృత్ నృతం కృత ముక్తుడు వల్ల స్వస్థిలో స్వస్థలో ఉంటాడు కృత కర్తవ్య నిర్వృత అని పన్ను చేసినటువంటి చేయదగిన వాటి మీద సంతృప్తి సుఖం పొందుంటాడు సమ సర్వత్ర అన్నిటి పట్ల సమంగా ఉంటాడు వైదృష్ణ్యాత్ అతి అకృతం కృతం చేయబడినట్టు గాని చేయబడేదాని కానీ ఏమి ఉండదు ఈ లక్షణము హనుమంతుడికి ఉన్నట్టుగా అధ్యాత్మ రామాయణంలో చెప్తాడమ్మా అధ్యాత్మ రామాయణంలో రాముడికి సీతాదేవి రాముడు సీతా హనుమతుడికి బోధించమంటాడు ఆ బోధించేటప్పుడు హనుమంతుడు యొక్క స్థితి ఎలా ఉంటుంది అనడానికి బోధక ముందు వర్ణిస్తూ అసలు ఏమీ పని పట్టనట్టుగా కూర్చుంటాడు అంటాడు ఆ పట్టనట్టుగా కూర్చోవడం అనబడే కూడా అంత జరుగుతున్నా కూడా పట్టాభిషేకం జరుగుతున్నప్పటికీ కూడా రాముడికి ఎంతో దగ్గరవాడైనప్పటికీ కూడా సీతాదేవి గో దగ్గర వాడేనప్పటికీ కూడా ఏమీ పట్టనట్టుగా కూర్చుంటా ఆ స్థితిని వర్ణిస్తారు అక్కడ కాబట్టి అది ఇక్కడ ఉదాహరణ అక్కడ ఏమి పట్టనట్టుగా కూర్చున్నటువంటి అర్థం ఏంటి అతడు చేయవలసింది చేయకోవడానికి లేదు అతను సంకల్పమే లేదు క్తుడు కాదు పరతంతుడు కాదు కర్తవ్యం ఉంది లేదు సమస్త అందరి పట్ల సమంగానే ఉన్నాడు అటు రాజైనటువంటి అభిషాగాన్ని పొందుతున్నటువంటి రాముడు సీతని ఎలా చూస్తున్నాడో వచ్చినటువంటి మిగతా గెస్టులు అందరినీ ఎలా చూస్తున్నాడో ఆ పక్క ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అలాగే చూస్తున్నాడు ఆ రకమైనటువంటి స్థితిని అక్కడ హనుమంతుడిలో మనం చూడవచ్చు మా ఇది ఉదాహరణ అది అధ్యాత్మ రామాయణంలో ఉంది చిత్రం చెప్పంటారా ఇక్కడ అమ్మ అమ్మని అనుసరించి పూజించేటువంటి బ్రహ్మాండపురా లలితా సహస్రనామము చాలా మంది ఇక్కడ అమ్మను లలితా సహస్రనామ పూజించేది తర్వాత అధ్యాత్మ రామాయణము చెప్పంటే వాల్మీకి రామాయణానికి మా ప్రాముఖ్యతకి అధ్యాత్మ రామాయణం వదిలేస్తారు అధ్యాత్మ రామాయణం ఉండే సాధన కాని విధానం కాని ఎంత పక్కవి ఏ రకమైన జ్ఞానం చెప్పారు ఎందువలంటే నేను పదిహేను సంవత్సరాలు దాన్ని పారాయణ చేసి అధ్యాత్మ రామాయణము తెలుగు అనువాదం చేసి నానా బాధ పడాల్సి వచ్చింది ఆయన ఆయన ఆయన నా చేసి అలా చేయించుకుని అది అంటారు తెలుగులో కూడా అనువాదం చేశామమ్మా హనుమంతుడు గుర్తుకొచ్చినప్పుడు చెప్తున్నా కృత కర్తవ్య నిర్వృత కృత కర్తవ్య నిర్వృత ఇటువంటి అప్పుడే అమ్మ వసుంధరకాయ గురించి చెప్పిన మాట ఒక ఉంటుంది చక్కగా వసుంధర్ ఎప్పుడు చూసినప్పుడు కాఫీ కప్పులు కడుగుతున్నట్టు కాఫీ కప్పులు కడుగుతున్నట్టుగా కనపడుతుంటుంది కానీ తన మనస్సు పారేస్తుంది ఎవరైనా గుర్తించారా అని అమ్మంటారు అంటే ఒక పని చేస్తున్నప్పటికీ ఆ మనస్సు లేకుండా పోవడం అనేటువంటి దానికి ఒక చక్కని ఉదాహరణ ఆ వీళ్ళు చూడవచ్చు మనం వంద్యమానో నింజమానో నా కూ వంద్యమానో అంటే పూజించిన వంద్యమానో అంటే సంతోషించడు నిందో నా కుతి నిందించినప్పుడు కోపము రాదు నైనోద్విజతి మరణే జీవనే నాభినందతి నయన ఉద్విజతి మరణే జీవనే నాభినందతి చావు నందు జీవనం అన్నది ఆనందం పొందడు అందువల్ల ఈ మరణం వచ్చింది కదా అని ఏదో అయిపోడు చచ్చిపోతున్నాను కదా ఏదో ఉండదు అంటే ఇక్కడ ఏమనిస్తోంది ఇక్కడ దీని భావన అభినవేశము అనేటువంటి ఒక క్లేశాన్ని దాటిన స్థితి అభినవేశమున క్లేశం ఉందమ్మా అది పండితులు కూడా దాటలేకపోయారు అని చెప్తారు పతంజలి ఆ రకమైన స్థితిని దాటిన స్థితిని సూచిస్తుంది ఈ శ్లోకం నేను ఎందుకు మీకు సమన్వయం చెబుతున్నానంటే సాంఖ్య యోగ దర్శనాలతో కూడా సమన్వయం చేసి అమ్మను చూసినప్పుడు వచ్చే అర్థం వేరుగా ఉంటుంది అమ్మ సాంఖ్య యోగాలతో కూడా సమన్వయం చేసి చూడాలి వీళ్ళందరూ కూడా వేదాంతులు మాత్రమే మనకు చేరారు అమ్మ దగ్గరికి చేరిన వాళ్ళందరూ ఎక్కువ మంది వేదాంతులే వీడు వేదాంత దర్శనం శంకరాచార్యుల వారు తప్ప అతని దాటిపోలే పరిజ్ఞానం అక్కడ వరకు ఆగిపోయింది ఈ సాంఖ్యం వీటికో మనం ఇప్పుడు కూడా ప్రశ్నించలేదు మనకు జరిగిన సంభాషణలో కాని వీటిలో కానీ వీళ్ళందరూ కూడా అవునా కదా మీరు ఎప్పుడైనా గమనించారా అది సాంఖ్యంలో ప్రశ్నించలేదంటే వాళ్ళు ఎవరు అసలు సాంఖ్య విచారణ చేయలేదు అసలు ముఖ్యంగా తక్కువ విచారణలోకి వెళ్ళలేదు వాళ్ళు శంకరాచార్య వారు చెప్పినటువంటి అనుభవాల గురించే ప్రశ్నిస్తూ మీరు అటువంటి ఉపందారం ఇటువంటి అమ్మని అడుగుతూ వచ్చారు తప్ప అవునా కదా బాకీ సందేహాలు తీర్చండి అన్నారే తప్ప మిగతా ఏమీ అడగలేదు కదా అమ్మని ఇప్పుడు అదే విషయం ఏమిటంటే శ్రీవారి చరణ్ సరి మరొక భాగంలో అరవై ప్రాంతాల నుంచి అరవై ఐదు వరకు సంభాషణలు అన్ని ఉన్నాయి కీలకమైన సంభాషణలు వాటిలో ఎక్కడా కూడా ఇలా జగలేదు అవును వాళ్ళు అడగలేదు అంటే భర్తీగా వచ్చినవాడు నువ్వే పరమాత్మ దనం పెట్టాడు అవును లేదు కోరికతో వచ్చినవాడు నువ్వు నువ్వు ఇవ్వగలిగిన కాబట్టి అడిగారు తప్ప ఇట్లా తక్కువ చేయటమ్మా అసలు కారణం ఏంటని కానీ ఇది ఎందుకని కానీ అట్లా అడిగిన వాడు దిగిన ఎవరికి లేదు అవును కనపడలేదు ఇక్కడ అదల్లా ఇదో ఈ కొంచెం కాస్త కోసం శ్రీపాదవారి ను కనిపిస్తోంది కూడా వేదాంత వైపు ఉంది అన్నయ్య ఆయనవి రెండు పుస్తకాలు ఉన్నాయి ప్రింట్ లో కూడా అందుకని మీ నోటీస్ రాలేదేమో అమ్మ సూచించే కొత్త దారి అది ఒకటి అంటే ఆయన కొంచెం అన్ని వైపుల నుంచి కూడా అమ్మని కాస్త పుస్తకాలు చూడగలిగింది ఆయన అనిపించింది శ్రీపాద గోపాల గారు గురించి నాకు ఈ విషయంలోనే కాదు ఆయన రాసే పుస్తకాలు కూడా మేము చదివాము ఆయన హిస్టరీలో కూడా కొన్ని పుస్తకాలు రాశారు శ్రీపాదు గోపాల కృష్ణమూర్తి గారు చేసిన ఆంధ్రదేశా ఆంధ్రదేశంలో జైలు అవశేషాల మీద పుస్తకం వచ్చారు ఆయన ఫిజిక్స్ వాడు సబ్జెక్టు కానీ దీని పట్ల ఆసక్తి ఉండి చేశారు ఆయన సబ్జెక్టు హిస్టరీ కాదు కానీ ఫిజిక్స్ అయినప్పటికీ ఆయన ఆసక్తిగా చేశారు ఆయన అందువల్ల ఆయన పుస్తకాలు అప్పుడు కొన్ని చదివాము తర్వాత అమ్మ దగ్గర వచ్చిన కొన్ని అభిప్రాయాలు అవి చూసాము కూర్చుంటే అమ్మ ఒక గంట గంట సేపు కామ్ గా కూర్చుంటారు ఇద్దరు ఆ తర్వాత అమ్మ అంటుంది అనమాట నేను ప్రశ్న సమాధానాలు అని అడుగుతుంది అమ్మ చివర్లో అప్పుడు కనిపించింది ఓహో ఇంతకు ముందు అడిగినవన్నీ నోట్ అడిగారు ఈ పుస్తకం పెంచేసినప్పుడు ఇప్పుడు ఆయనకు సమాధానం ఆయన సమాధానం అక్కడ జరిగిందా అని అది మొన్న కనిపిస్తుంది నాకు యాక్చువల్లీ ఆర్టికల్లో చూసాను నా దగ్గర ఒకటే ఉన్నట్టు అయితే చూడాలి అంటే ఇంకా విమర్శగా గుర్తుండవు నా అన్నయ్య ఏదైనా ఇంపార్టెంట్ గా ఉన్న అంటే ఇంపార్టెంట్ కూడా కాదు మనకి ఏది అభిరుచి లేకపోతే ఏది ఇష్టపడతామో ఆ సబ్జెక్టు సంబంధించినవి కొంచెం గుర్తుంటాయి అంతే అమ్మ అవును మీరు అట్లా మీరు చూసే విధానం వేరుగా ఉంటుంది నింద్యమానో నా కుతన్ని కీర్తించామని సంతోషపడ్డు నిందించామని కోపించుకోడు నైనా ఉద్వజితి మరణే ఏదో మరణించబోతున్నా బాధపడ్డు జీవనే నా అభినందతి జీవిస్తున్నామని చెప్పేసి సంతోషపడ్డు కాబట్టి ఈ రకమైన స్థితిలో ఉన్నప్పుడు ధావతి జనా ఉపశాంతీ జనంతో కూడుకున్న ప్రాంతం నుంచి కానీ అడవి నుంచి కానీ ఎక్కడికి పరిగెత్తి వెళ్ళడు యథాయథా ఎత్ర యథాయథా ఎత్రతత్ర సమ ఏవాతిష్టతే ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఉంటాడో అక్కడ సమంగా ఉంటాడు కాబట్టి దీనితో ఈ ప్రకరణం పూర్తయిందమ్మా ఈ తొంభై మూడవ శ్లోకం దగ్గర ఒక్కసారి మళ్ళీ శ్లోకాలని ఒకసారి చెప్తాం ఆత్మవిశ్రాంతి తృప్తేన నిరాశేన గతార్థిన అంతర్యత్ అనుభూయే త ృప్ంద్రి విరక్ సమాధి పాండుతి స్వస్థకర్తవ్య నిర్వృత వైపుష్ణ్యాత్ స్మరతి అకృతం నిందో నతి నైవ్ మరణే జీవనే నాభిందని చెప్పి చివరిగా పూర్తి చేస్తూ ఏమంటాడంటే ఇతడు నథావతి జనాకీర్ణం జనాలు ఎక్కువగా ఉన్నారు అడవిలోకి పరిగెత్తికెళ్ళడు నా అరణ్యం అరణ్యం అడవిలో ఉన్నా కదా బయటికి రాడు ఉపశాంతది తత్ర ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాడో అక్కడ సమ ఏ అవతిష్టతే ఆ సమభావంతోనే ఉంటాడు అంటే దీని ఉద్దేశం ఏమిటి నువ్వు ఏ భావం అయినా ఈ సమానత్వం పెంచుకోవాలనేటువంటి ఉద్దేశం తర్వాత ఒక చిన్న విషయం పంతొమ్మిది వందల మా నాన్నగారు సత్య బాబా వారి మీద కొన్ని పుస్తకాలు ఆయన గురించి ఒక పుస్తకం శతకం మీద అలాగే నేను సత్య బాబా వారి గురించి సాయి నమ్మకం అని కొన్ని శతకాలు రాశాను నా అనుభవం చెప్తున్నా ఊరికే అలాగే ఒక పుస్తకం పంతొమ్మిది లో పబ్లిష్ చేశాను ఆంధ్రప్రదేశ్ చరిత్ర అది ఆయనకి అంకితమించాను స్వామికే అలాగా కొన్ని కార్యక్రమాలు జరిగాయి మా జీవితంలో మేము ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఒక స్థిరత్వం పొంది పైకి రావడానికి సచ్చా బాబా వారి కేంద్రమే ప్రధానం కుటర్తి అక్కడ మాకు దగ్గర కాబట్టి ప్రతి శనివారం వెళ్ళేవాళ్ళం వెళ్ళి శనివారం రాత్రి అక్కడ ఉండి మా క్లాస్ మేట్ ఒకేవాడు అక్కడ ఇచ్చారుగా మా రెండో అమ్మ రెండో వాళ్ళు వాళ్ళ మేనక్క మగుడు అతను అక్కడ ఉండే వాళ్ళు ఇచ్చారుగా పొలిటికల్ సైన్స్ ఇచ్చారుగా వెళ్లి వాళ్ళు ఇంట్లో ఉండడం పొద్దున్నే దర్శనం చేసుకోవడం అభియానం భోజనం స్వామితో భజన్లో పాల్గొనడం ఉపన్యాసం వెండడం వచ్చేయడం ఇలాగ ఇరవై ఏళ్ళు జరిగింది అలాగా ఆయన యొక్క దర్శనం స్పర్శనం ఇవన్నీ కూడా మాకేం కావాలో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఆయన ఇచ్చారు నాకు నాకు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చేయమని వేరే వాళ్ళు ఎవరో బలవంతం చేస్తే మిత్రుడు కావలసిన వాళ్ళు ఒక ఆయన బలవంతం చేస్తే వీళ్ళ మీద వెళ్ళి కొడుతున్నారు నమ్ముకున్నారు మీకు ఏదైనా వీళ్ళకేదైనా అనుష్ఠానం ప్రసాదించండి అంటే అవి కొన్ని ఆయన ఇచ్చారు ఆ ఇచ్చిన వాటిని ఈ రోజుకి వదలకుండా చేసుకుంటే ఉన్నాం అది కూడా జరుగుతుంది అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది నా తొమ్మిదో ఏట అంటే యాభై ఏట ఏళ్ల క్రితం ప్రారంభమైంది ప్రారంభమైంది ఇంకా ఎక్కడికి ఎడుతుందో తెలియదు ఎటు వచ్చి అమ్మ దగ్గరికి తీసుకొచ్చాక అమ్మ తనను ఎలా అర్థం చేసుకోవాలో నాకు చెప్పి తన స్వస్తి దేవుడ కూడా చెప్పారు తర్వాత నేను ఒక చిన్న వ్యాసం ఒకటి రాశానమ్మ అది మీకు పంపిస్తాను అదేమిటంటే అమ్మ జీవిత మహోదతి గుంటూరు జిల్లా చరిత్ర సర్వస్వాము అని అది వ్యాసం కాపీ పంపిస్తాను మీకు పుట్ట చదవండి అది విశ్వజన పత్రిక కూడా పంపించాను చేసుకోమని దేగా కూడా పంపాను వాళ్ళు చదివాడు సరే మీకు ఆసక్తి ఉంటుందో ఉండదు అని ముందు పంపలేదు లేదండి కాకపోతే నాకు అంత విమర్శ చేస్తే అంత విమర్శ కోసం కాదు అసలు అది ఎలా చూడవచ్చు అనేటువంటిదాన్ని ఆ ప్రకారంగా చూస్తే అలా ఉంటుంది అన్నది అదే చరిత్ర గ్రంథంగా సమకాలీన చరిత్ర గ్రంథంగా చూసినట్టయితే అది ఎలా ఉంటుంది అన్నదానికి నేను రాశాను అన్నమాట అది మీరు సో కాబట్టి దీంతో మనకి అష్టావకర గీతలో పద్దెమ్మ అధ్యాయం అయిపోయిందమ్మా ఇక్కడ గుర్తు పెట్టుకోండి అమ్మా ఎవరైతే జీవన్ముక్త స్థితి పొందుతారో అతడు తనలోను దృశ్యములోను గురువులోను బ్రహ్మములోను మూలముని వినా వేరే చూడడు ఆ అఖండమైన అనన్యమైన అవ్యయమైన భావంలోనే సదా స్వాత్మారామ స్థితిలో ఆనందమగ్నుడై పరిణామహీనుడై అచరుడై పరిపూర్ణుడై ఉంటాడు ఇది ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ తర్వాతవి మనకు కొన్ని పన్నెండు శ్లోకాలున్నాయి రెండు ప్రకరణలో ఆ శోకాలకు సంబంధించి నాగు ఎనిమిది ఇరవై రెండు శ్లోకాలున్నాయి ఇంకా ఇరవై రెండు అది అయిపోతుందమ్మా ఆ స్టాకీ అయిపోతుంది కాబట్టి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే ఉంటుంది దేహం కూడా ఒక వారమే అహంకారం కూడా బ్రహ్మం కాలేదు అని కాకపోలేదు అంటారమ్మా అహంకారంలో కూడా బ్రహ్మముంది ఆ ఉన్నదాన్ని మనం అర్థం చేసుకుని తీసుకుని వెళ్లడంలో మన యొక్క ప్రాముఖ్యత ఉంటుందమ్మా అది గుర్తుపెట్టుకోవాలి మనం ప్రధానంగా వదలకూడదమ్మా ఈ ప్రపంచంలో అమ్మ జీవిత చర్చ జరిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అమ్మకి ఈ సృష్టిలో పనికిరాని తెలియదు ప్రతిదీ సృష్టికర్త ఎందుకు ఒక దాని కోసం చేశాడు మీకు తెలియకపోయేందుకు మాత్రం దాని ప్రయోజనం లేదని చెప్పకూడదు ఖండించకూడదు అమ్మ అదే విషయం చూస్తూ ఉండేది ఒకటి మనం అనుకునేది ఒకటి ఇవి ఈవెన్ మార్గదర్శకుడు గురువులు అనుకునే వాళ్ళ చేతిలో కూడా వాళ్ళు కూడా అదే రొక్కుతున్నారు కాదరవలీతో అంటారు కాదరవలీగా నాన్నగారితో మాట్లాడుతూ ఆ వాక్యం మాత్రం ప్రమాణంగా పరమ ప్రమాణంగా తీసుకోవాలి ఆ వాక్యం చూసారా ఏ పరమ తీసుకోవాలి మొత్తం తర్వాత అమ్మాయి ఇంకొకటి వచ్చి చెప్పారు అదేమిటంటే ఎవరు ఏది చేస్తున్నా ఎవరేది చెప్పినా చూడ్డానికి వినడానికి నేను వచ్చాను అంటారు అంటే నేను చేసేది నేను చెప్పేది ఏమీ లేదు అని కూడా క్లియర్ గా చెప్పారు ఈ రెండు అమ్మ యొక్క తత్వాన్ని చాలా క్లియర్ దర్పణం పడుతున్నాయి మనస్సు తెలిసినప్పుడు బోధం ఉండదు అమ్మకు మనసు తెలుసు కాబట్టి బోధించలేదు మన మనస్సు తెలుసు కాబట్టి బోధించలేదు ఆమె బాధకురాలుగా మారలేదు ఫస్ట్ పాయింట్ రెండు ఆమె వినేది చెప్పడానికి చెప్పేది చూడడానికి చూడడానికి వచ్చారు తప్పడానికి కానీ చూడడానికి కానీ రాలేదు ఈ పాయింట్స్ మనం హైలైట్ చేయాలి అసలు ఎప్పుడు కూడా అక్కడే అమ్మ నిర్గుణతత్వం కనబడుతుంది ఆ నిర్గుణ స్థితిలో అమ్మ సదా పరబ్రహ్మతత్వం నిలసిల్లుతున్నారు ఈ శరీరం వదిలిపెట్టింది కూడా కింద కావాలని వదిలిపెట్టింది కూడా తర్వాత వదిలిపెట్టి ఆ బంధం కావాలని పెట్టుకున్నారడ అంటే బంధం ఏంటి మళ్ళీ ఉంటే బంధం బంధం కాదు పెట్టుకున్నారంటే అర్థం కాదు ఇక్కడ ఉందమ్మా ఇప్పుడు మనం దర్శనం చేసుకుంటాం కదా శరీరానికి కావాలావిడ హైమక్క పెట్టినప్పుడు కూడా ఆ మాట అంటుంది హైమైపోయింది ఇక్కడే ఉంది ఇక్కడ ఉందని నామం చెయ్యండి అని చెప్తున్నా అవును అదే చెప్తారు ఏమిటంటే ముగ్గురు తిరుపుతమ్మా సత్వరాజమ్మ కూడా కలిసి అందువల్ల అక్కడే పెట్టారమ్మా హైమక్క రజోగుణం ఏ నాన్నగారు తమోగుణం అమ్మ సత్వగుణం ఈ మూడు గుణాల్లో సత్వ తమోగుణాలు ప్రాముఖ్యమైనవి ఈ రెండుకు ప్రాముఖ్యత ఉంది రజోగుణం అప్రాముఖ్యమైనది ఏ రజోగుణ తమస్సులో సత్వంలో కూడా కలుస్తుంటుంది అందువల్ల ఆమెను సంతానంగా తీసుకుని వీడిద్దరు సత్వ సమోహగుణాలిద్దరూ కూడా సంసారం కొనసాగించాయి వాళ్ళిద్దరూ కూడా అదే రకమైనటువంటి జీవన విధానంలో కొనసాగుతూ వచ్చారు అక్కడ దానికి సంకేతం అనమాట అమ్మ సివి నాకు అర్థమైనంత మట్టుకు అది కూడా చెప్తున్నా సామాన్యంగా వేరే వాళ్ళు ఎలా అర్థం చేస్తున్నారు ప్రయత్నం చేయను నేను ఆలోచనను దేని గురించి నేర్చుకున్నది నేను హిస్టరీ రీసెర్చ్ చేసే రోజుల్లో మొట్టమొదట మాకు ప్రొఫెసర్కాయ చెప్పారు ఒక ఆధారం చూసినప్పుడు వేరే వాళ్ళు ఏం చెప్పారన్నది ముందు చూడద్దు నీకేం అర్థం అవుతుందో చూడు చూసిన తర్వాత వేరే వాళ్ళు ఏం చెప్పారో చూడు ఇదే సూత్రం నేను ఈవెన్ వేదాంతంలో కూడా అనుసరిస్తా ఈవెన్ అమ్మ సత్యసాయి బాబా వీళ్ళందరినీ గురించి కూడా ముగ్గుర వాళ్ళ గురించి చెప్పారు కానీ సాయి కానీ వీళ్ళందరి గురించి చదివినప్పుడు మిగతా వాళ్ళందరు భావాలు పక్కన పెడదాం నా వరకు నాకేం కనపడింది అంతవరకే ఇప్పుడు సత్య బాబా విషయంలో ఎవరు అన్నారు ఆయన పుస్తకాలు అని ఏమయ్యా ఈ జిల్లాలో ఉండి నూట ఎనభై దేశాల నుంచి మనుషులు వస్తున్నారంటే మన కోసం పక్కింటి వాడే రాడు కదా అటువంటిప్పుడు ఆయన కోసం నూట ఎనభై మంది దేశాల నుంచి వస్తున్నారంటే నువ్వు గుర్తించలేకపోయినా ఆయనకు గొప్పదనం ఉండి ఉండాలి కదా ఆ గొప్పదనానికి నేను అక్కి తీస్తున్నాను అన్నాను అంతవరకే ఆ గొప్పదనం అది గొప్పది అనే విషయం అందరికి ప్రపంచ ఖ్యాతం అది మూడు అమ్మ ఉన్నారు అమ్మ గొప్పదనం ఎంతమంది గుర్తించి ఉంటారు అమ్మనే సార్ నాకెంతమంది అర్థమయ్యారో నాకే అర్థం కాలేదంటారు నన్ను ఎంతమంది అర్థం అయ్యారో నాకు అర్థం కాలేదంటారు రెండు అంటారు నాకెంత తమ్మ దర్శమయ్యారో అంటారు నన్ను తుమ్మ దర్శనం చేసుకున్నారో అని అంటారు రెండు అంటారు అంటూ అమ్మ చిదంబరరావు తాతగారితో మాట్లాడుతూ ఒక పరమ రహస్యం చెప్తారమ్మ నాలో నేను అందరినీ ఉంచుకుంటూ నేను అందరుగా మారేటువంటి ఒక మానసిక స్థితిని అనుభవిస్తాను అని అది చాలా కీలకమైన పాయింట్ అమ్మ అది శక్తి విక్షేప లింగ స్థితులను సూచిస్తుంది లింగస్థితిలో అమ్మ అమ్మగా ఉంటుంది విక్షేపస్థితిలో అమ్మ అందరూ అవుతుంది ఇది రెండు మానసిక స్థితిలోనే జరుగుతుంది మొట్టమొదట భావ అభావ స్థితి అంటారు దాన్ని ఆ భావాభావ స్థితిలో జరుగుతుంది వివరంగా వివరంగా ఎక్కడ చెప్పారు ఆ కంటిన్యూషన్ డైలాగ్స్ కూడా వస్తుంది నాలో ఉన్న అందరూ నేనవుతున్న దాన్ని నేను గమనించుకుంటూ ఉంటానంటారు అక్కడ అందరూ అక్కడ ఉంటుంది కంటిన్యూషన్ ఆ రకమైన భావాన్ని కనుక మనం తీసుకుంటే మనకు అది ఎంతో క్లారిటీ వస్తుందమ్మా అక్కడ అదనమాట ఎందుకంటే అది చాలా గొప్ప విషయం అమ్మా అది ఆ స్థితిలో అక్కడ ఎంతో గొప్ప కాన్సెప్ట్ అండి అది అమ్మ ఎందుకు చెప్పారంటే ఆ స్థితి మిగతా వాళ్ళ వరకీ లేదు అది చెప్తూ చాలా విశేషంగా చెప్తారమ్మా అందరు చూడండి అంటే నా మనసులో అందరు గుర్తు వస్తూనే ఉన్నారు అనేకం అనేక మంది అనేక విషయాలు ప్రపంచమంతా మనస్సు నెమరి వేసుకుంటున్నా నా ఒక్క మనస్సు అనేకమైన గుర్తిస్తున్నా అందువల్ల నేనే అన్ని అయినానని నేను ఒంటరిదాని కాదన్నాను రెండు వందల ఇరవై ఒకటో పేజీలో చిదంబరరావు తాత గారితో మాట్లాడుతూ అదమ్మా ఈ దీపావళి నాడు బాధలు జరుగుతాయి కదా అప్పుడు ఆ సందర్భంలో జరిగిన మాటల్లో అమ్మా ఏమమ్మా ఒంటరిగా ఏం చేస్తున్నావు అమ్మాటెప్పుడు ఒంటరిదాని కాదు నాలో అందరు ఉన్నారు అందరూ నీలో ఉన్నారు వేరుగానే కనపడుతున్నారు అంటే నా మనసులో అందరు గుర్తొస్తూనే ఉన్నారు అనేకం అనేక మంది అనేక విషయాలు ప్రపంచమంతా మనస్తో నిమరవేసుకుంటున్నాను ప్రపంచమంతా మనసుతో నెమరు వేసుకుంటున్నాను ఇది చాలా గుర్తింపమ్మా నెమరు వేయడం అనే పదం ఉంది చూసారా భుజించిన దాన్ని తిరిగి మనసుతో అనుభవించడం ఈ సృష్టి మొత్తం భుజింపబడ్డది అది పురుష తత్వం మనసుతో నెమరు వేసుకోవడం ఏ ప్రకృతత్వం ఈ రెండూ కలిసిన భావం అది సూచిస్తుంది పదం అంటే మీకు కొంత వివరణ చెప్తున్నా వివరణ అవసరమని చెప్పండి మనసు అనేకమైన గుర్తిస్తున్నా అందువలనే నేనే అన్ని అయినాను అని నేను ఒంటరిదాన్ని కాదని అన్నా ఇక్కడ అన్ని అయ్యాను అంటే స్వరం అనుకుంటాం మనం భావములోనే నేను ఒంటరిదాన్ని అయ్యా ఒంటరి నేను నేను భావముగా అన్ని అనే భావాన్ని ఇక్కడ భావాభావ స్థితిని సూచిస్తుంటారు కొత్త పుస్తకంలో పేజ్ నెంబర్ రెండు వందల ఇరవై ఒకటిలో ఎందుకు చెప్తున్నాను అంటే అమ్మా ఇది చూడండి నేను పంపిన ఆ వ్యాసం మీకు పంపిస్తాను ఒకసారి చదవండి సరేనమ్మా సరేనమ్మా